ఒకసారి అవైందంటే ఒక అమ్మగారు డిప్రెషన్లోకి వెళ్తారు నాతో చెప్పారు నేనేం చెప్తాను డిప్రెషన్లోకి వెళ్తాను ఎందుకు డిప్రెషన్ ఎందుకు వచ్చిందండి అంటే భయపడిపోయారండి దేనితోనూ అని చెప్పారు అంటే నేను వెళ్ళి అడిగాను ఏమా ఏం భయపడ్డారు దేనికి ఈ భయం ఎప్పుడు ప్రారంభమైంది ఎలా ప్రారంభమైందో ఎప్పుడు ప్రారంభమైందో మీరు చెప్పండి అని అడిగారు ఇది నెల రోజుల నుంచి ఉందండి నేను ఇలాగ నెల రోజుల నుంచి మనసమై పడుతున్నాను మానసికంగా దెబ్బతి నేర్చుకుంది డిప్రెషన్ అంటే నేను మీరు ఆలోచన గుర్తు చేసుకోండి ఎప్పుడు ప్రారంభమైంది మీరు గుర్తు చేసుకోండి గుర్తు చేసుకోండి నేను కొంచెం ప్రోత్సాహం చేస్తే ఆవిడ జాగ్రత్తగా తన మనస్సులో వెతికి ఆవిడ గుర్తుపట్ట ఆ వేళ తెల్లవారు చావున పాల కోసం పాల ప్యాకెట్ల కోసం బయటకు వెళ్ళాను అంటే పాల ప్యాకెట్లు తెల్లవరణం వస్తాయి ఫైవ్ థర్టీ అయ్యేప్పటికల్లా ఆ డైరీ ఫాల్ వచ్చేస్తాయి ఒకప్పు టీ తాగొచ్చని పెద్దవాళ్ళకి కంగారు చిన్న వాళ్ళ కంగారు వాళ్ళు ఇంత ముసుగులో పడుకుని పెద్ద వయసులో ఉన్న వాళ్ళకి ఇంకా నిద్ర ఉంటాను వాళ్ళకి లేచి ఒకప్పుడు టీయో కాఫీయో తాగచ్చని వాళ్ళ కంగారు వాళ్ళ అందుకోసం ఆవిడే వెళ్ళింది చీకట్లో చీకట్లో ఆ పాల కోసం వెళ్ళే దాంట్లో అక్కడ నేను ఒక భూతాన్ని చూసి జడుచుకున్నాను అంటే నేనున్నాను మీరు ఆగండి నేను వెళ్ళాను ఆవిడ ఏ బ్యాగ్ లో పాల ప్యాకెట్ల కోసం వెళ్ళిందో వెళ్ళి చూస్తే అక్కడ ఒక కొయ్య ఒకట పోది ముందుతో చేసిన కొయ్య వంకరడం అది నల్లగా ఉంది నల్ల ముందు నేను మళ్ళీ నాడుకొచ్చామ్మా మీరు చూసి మీ దగ్గరకి కొయ్య అని చెప్తే అయ్యో రామా కొయ్యని చూసి నేను దెయ్యం అనుకున్నానా అవునమ్మా కొయ్యని చూసి నువ్వు దెయ్యం అనుకున్నావు అతని దెయ్యం లేదం లేదు అలా నీ ఒక మాట చెప్తాను నువ్వు నమ్మువో ఏడు చెప్పా దెయ్యాలంతా ఏం నీ మనస్సే అన్నింటి పరిస్థితి ఇంకా వేరే దెయ్యాలు బయట ఉండవు నీ మనస్సులో ఉంటూ నువ్వు దెయ్యం ఉంటాయి మరి దెయ్యాలు ఉన్నాయని వీళ్ళు వాళ్ళు చెప్తారు వాళ్ళ దూర్ఖులు స్వయం కన్ఫ్యూజ్ పలాలు కన్ఫ్యూజ్ అయ్యింది వాళ్ళకి క్లారిటీ ఆఫ్ థింకింగ్ ఉన్నది ఎలా ఉన్నాడు ఏంటి ఎక్కడో ఎవరో ఇస్తుంటే విన్నారు విని భ్రమపడ్డారు మొన్న హైదరాబాద్ లో ఫ్లయింగ్ సాసర్ వచ్చిందని అల్లరి పెట్టారు ఉన్నారు ఫ్లైయింగ్ సాసర్ యూఎఫ్ఓ అన్ అన్ఐడెంటిఫైడ్ ఫారెన్ ఆబ్జెక్ట్ ఫ్లయింగ్ సాసర్ తర్వాత వాళ్ళు డిఫెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు క్లారిఫికేషన్ ఇచ్చారు అది మేము విడిచిపెట్టిన బెలూన్ రాబాబు దెయ్యం చాలా ఉంటుంది అది కొయ్య దెయ్యమే కాదు దెయ్యాలు ఉంటే కదా మీ మనస్తే దెయ్యం అయితే నిన్ను గత నెల రోజుల నుంచి మిమ్మల్ని హింస పెట్టిన మీ మనస్తే ఆ కొయ్యను చూసి దెయ్యం అని భ్రమపడ్డారు దశారా అవి మాట చెప్పాను నెట్గా చెప్పాను చెప్తే లో బిహోర్ కొద్ది రోజుల తర్వాత మళ్ళీ నేను ఎవరు వాళ్ళు ఫోన్ చేస్తే చెప్పాను అమ్మగారు ఎలా ఉన్నారు హాయిగా ఉన్నారండి చక్కగా ఉన్నారు ఆరు సమస్యలంత పరిష్కారం పెడతాను ఈ బిలీవ్ ఉంది సో సో మోహాంధకారము అంటే అలా ఉంటుంది ఒకదానిని చూసి ఇంకొకటిని భవపడతాడు దానిని మోహము అంట వీడేమనుకుంటాడు నాకు తెలిసింది అంట ఏమిటి తెలిసిందిరా అంటే దెయ్యం తెలిసింది అది దెయ్యం తెలిసిందంటే కనబడింది మరి నేను మొహం కాదు నీకు దెయ్యం కనబడలేదు కొయ్య కనబడింది దెయ్యం అని నువ్వు భ్రమపడతావు వాడు ఎవరంటారు నాకు తెలిసిపోయింది అంటే ఏమిటిరా నీకు తెలిసిపోయిందంటే అక్కడ దెయ్యం ఉంటుంది తెలిసిపోయింది వాడు జ్ఞానం అనుకుంటాడు ఆ నాకు తెలిసిపోయింది ఒకటే వచ్చాడు కుండలని ఇక్కడ దాకా వచ్చిందండి ఇంకెక్కడికి రావడమే ఆలస్యం ఇక్కడ దాకా వచ్చిందంటే నీకు ఎలా తెలిసిందిరా అడిగా నాకు అలా ఫ్లాష్ ఫ్లాష్ తెలిసిపోతున్నా ఓరు వ్యతిరేహం నువ్వు భ్రమపడుతున్నావు భ్రమపడి తెలిసిందనుకోరుసర పడుతున్నది భ్రమ కానీ అది జ్ఞానం అనుకోవడం ఈ అజ్ఞానం అంతా ప్రమాదకరమైనది హానికరమైనది మనలో మనిషి జీవితానికి బండ మహాభారము పెద్ద బండరాయిని మోస్తూ బతుకుతూ ఉంటాడు మనిషి కనపడదు పైకి ఇన్విజిబుల్ బర్డన్ ఎలా మోసుకుంటూ బతుకుతూ ఉంటాడు ఆ మహాభారము అది ఎక్కడి నుంచి వచ్చిందంటే వీడు కల్పించుకున్న తప్పుడు భావజాలం నుంచి ఆ తప్పుడు భావాలు వీడికి ఎందుకు వచ్చాయంటే వీరికి స్వరూప జ్ఞానము లేకపోవట చేత ఎవేవో భావాలు జగత్తు గురించి సమాజం గురించి వీడికి ఉన్న ప్రతి అభిప్రాయము తప్పే ప్రతి అభిప్రాయం నో క్లారిటీ అఫ్ హార్ దాన్ని మోహము అంటారు అది పెద్ద చీకటి ఆ చీకట్లో వాడు సంచారం చేస్తూ ఉంటాడు మహాభారాన్ని మోసుకుంటూ తిరుగుతూ ఉంటారు సో అది మోహాంధకారం ఇది స్వరూప జ్ఞానం లేకపోవడం చేత ఆ జ్ఞానం నుంచి కుట్టింది ఎప్పుడు కూడా మోహము భ్రమ అనేది మోహము అంటే భ్రమ భ్రమ అనేది అజ్ఞానం నుంచి కుడుతుంది సో అటువంటి అజ్ఞానము నుంచి కుట్టిన ఆ వివేకము లేకపోవుట వివేక ప్రత్యయము లేకపోవుట అజ్ఞానం అది లేకపోవడం చేత వీడు మిథ్యాప్రత్యయంలో బతుకుతూ ఉంటారు మిథ్యాప్రత్యయము అంటే ప్రత్యయము వాడు తెలుసుకున్న దానికి ప్రత్యయము అని పేరు వాడు తెలుసుకున్నాడు తెలివి తెలుసుకుని పెట్టుకున్నాడు అక్కడ అది తప్పు మిథ్యాప్రత్యయం దాన్నే మోహము అంటారు అది తప్పు ఉప్పు సమస్య కాదు ఇది తప్పుది కనుక నిత్యాప్రత్యయము అంటే తప్పుగా తెలుసుకున్నది కొయ్యను చూసి దెయ్యం అది మిథ్యాప్రత్యయం తప్పుగా తెలుసుకున్నది ఆ ముఖ్యాప్రత్యయమే మోహము అది ఏ చీకటి అటువంటి చీకటిని నేను నాశనము చేసేస్తాను ఎప్పుడు కూడా అవివేక ప్రత్యయమన్నా ముఖ్యాప్రత్యయమన్నా మోహమన్నా మోహాంధకారమున్నా ఒకటే అన్నీ కూడా ఒకటే దాన్ని ఎలా పోగొడతారు జ్ఞానం చేసుకోగడతారు జ్ఞానం అంటే ఏంటి వివేక ప్రత్యేక సుస్పష్టంగా ఇది ఉన్నది ఇది లేనిది ఇప్పుడు సినిమాకి వెళ్ళారనుకోండి ఆ తెర మీద కనబడే క్యారెక్టర్స్ దృశ్యాలు అక్కడ పదార్థాలు వస్తువులు అవి ఏమీ యథార్థంగా లేవు ఉన్నది ప్రకాశించే తెర మాత్రం అని అది స్పష్టంగా తెలుస్తూ ఉందనుకోండి దాన్ని ఏమంటాను సదు అసద్ వివేకం వీళ్ళు కొంతమంది సినిమాకి వెళ్ళేప్పుడు పువ్వులు బుట్టలు పట్టుకు వెళ్తారు వాళ్ళ హీరో రాగానే ఆ బుట్టలు అన్నిగా పువ్వులన్నీ అంటే వాళ్ళు ఏమిటి చేస్తున్నారంటారు అక్కడ లేని దాన్ని ఉన్నట్లుగా భ్రమపడుతున్నారా అంటే అర్థమైతే వాళ్ళకి సది అసద్ వివేకము లేదు అంతేనా సో చాలా దురదృష్టకరమైన విషయం సో ఆత్మ అనాత్మ వివేకమే ఇప్పుడు ఒక ఆయన అంటాడు నేను పుట్టాను నేను పుట్టాను వల్ల ఎప్పుడైతే వెంటనే ఆయనకి ఆత్మ అనాత్మ వివేకము కొరబడింది అని మీకు నిర్ధారణ పేరు అదే అలాగే అలాగండి ఆయన చాలా పెద్ద వయస్సు అయినా ఎనభై ఏళ్ళు ఉన్నాయని అయ్యా ఏళ్లకి దీనికి సంబంధమే లేదు నేను పుట్టానని ఒక ఆయన ఉన్నారు మాట నేను పుట్టినప్పుడు ఏడవలేదు కళ్ళు తెరిచి చూసి ఇవాళ నేను ఏడవలేదు నేను నవ్వుతో పుట్టాను అని చెప్పాడు అని ఇంకా చెప్పాడు ఇంకా ఇది చెప్పారు అది ఇంకా చెప్తే సభాపతి గారుగా ఉండలేము డౌట్ వచ్చి నేను చెప్పలే తను పుట్టినట్టుగా ఇది గెలవ తెలుసు నేను పుట్టేను గెల తెలుసు అవును ఎవరో చెప్తే తెలిసింది కదా మీ స్వంత అనుభవం మీరు చెప్పండి స్వీయ అనుభవం తీయ అనుభవం మీరది స్వంతంగా మీ బుద్ధితో మీ ఇంద్రియాలతో మీ జ్ఞానంతో మీరు అనుభవానికి తెచ్చుకుని అది ఎస్ ఐ నో జస్ అని చెప్పాలి ఓకే నన్ను అడగమంటారా మీ పుట్టుక మీకు అలా తెలిసింది లేదా మీకు మృత్యు అంటే ఏదో తెలుసా మీకు వర్ణము అంటే ఏమిటో తెలుసా అనుభవ రూపంగా అనుభవ రూపంగా నేను ఫలానా వర్ణము అనే అనుభవ రూపంగా మీకు తెలుసా కులము అంటే ఏమిటో తెలుసా గోత్రము అంటే ఏమిటో తెలుసా అనుభవ రూపంగా రాశి నక్షత్రము ఇది ఏమైనా తెలుసా మీకు అనుభవ రూపంలో మీ అనుభవ రూపంగా మీకు ఏమైనా తెలుసా నేను మీకు ఛాలెంజ్ ఇస్తున్నా మీ గురించి మీకు తెలిసిందే అంత తెలిసింది కాదు తెలిసిందని మీరు అనుకునేది అంత అంత అంత గాడ్స్ గస్టల్ తప్పు నా మీరు యూ టేన్ దిస్ ఛాలెంజ్ ఎవరికైనా చెప్పండి ఇలా స్వామి తత్వ విధానం ఇలా ఛాలెంజ్ చేస్తున్నారు తొగ ఎక్కువ ఉన్నారని చెప్పండి You tell me, you just don't know anything about you. You have all the vidjep in the, vodjep in the, social condition, family condition, religious condition, the condition that we have in the most part will go to the home. We have to go to the home. That's it. జ్ఞానము అంత భయంకరంగా ఉంటుంది సదస వివేకము లేకుండా ఆత్మ అనాత్మ వివేకము లేకుండా దేహాన్ని చూపించి ఆత్మ కదా దేహం ఆత్మల్లో జడమైన దేహము ఆత్మల్లో సో ఆత్మ ఆత్మ వివేకము ఇంకా ప్రియ అప్రియ వివేకము లేకుముంట నీకు ప్రియమయ్యేది ఏది నువ్వు లడ్డు తీసుకున్నాడంటే వాడికేమో లడ్డు పెట్టాడు కరగా చెప్పాడు తాకరగా కోరం వాడు ఏమంటూ ఉంటాడు ఏది ప్రియంగా ఉంటుంది ఏది ప్రియము అంటే ఏమంటాడు లడ్డు ప్రియము అంటాడు నాకు చాలా ఇష్టం ఉంది లడ్డు లడ్డు ప్రియమాది కాదు అది అప్రియము హానికరము అప్రియము అప్రియము ప్రియముగా భావిస్తాడు అల్లులే ఆత్మ అనాత్మ అల్లు ధర్మాధర్మం లేకపోయింది నేను ధర్మం చేస్తున్నాను అనుకుంటాడు ఆ ధర్మం చేస్తున్నాడు ఇప్పుడు చిన్న దానం చేస్తాడు చిన్న దానం చేసి దానికి బోళ్ళు ప్రచారం ఇస్తాడు టీవీలని వాళ్ళని పిలిపించి ఫోటోలో విటించి దానం చేస్తాడు ఆ దానము దంభము దంభము అంటే అధర్మము ేకాదు సుఖదు వివేకం ఉండదు సుఖ దుఃఖ వివేకం సో ఎవనుకుంటాడు ఏకాంతంలో ఉంటే తోచలు చాలా కష్టం వస్తుంది ఇబ్బంది అవుతున్నాడు పది మంది మధ్యలో ఉంటే కబుర్లు చెప్తూ ఉంటే రోజంతా బాగుంటున్నాడు కానీ అది ఎంత తప్పదు మౌనంగా ధ్యానంలో ఉండడమే అసలైన ఆనందము అసలైన సుఖము ఏకమే సబ్కాంత తర్వాత పది మందితోటి అలా రోజంతా మాట్లాడుతూ ఉండడము అది హానికరము దానివల్ల ఏమీ ఉపకారం లేదు సుఖం లేదు అది ఆనందము లేదు అని తెలుసుకోలేకపోతుంది కాబట్టి ఏది సుఖము ఏది దుఃఖము అనే వివేకం కూడా ఉండదు ఇవన్నీ అవివేకములు ఈ అవివేకములనన్నిటినీ నశింపజేసేటువంటి జ్ఞానము ఆ జ్ఞానదీపాన్ని నేను వెలిగిస్తాను అందము అజ్ఞానజం అవివేకతో జాతం నిత్యాప్రత్యయ లక్షణం మోహాంధకారం సమో నాశయా ఆత్మస్థ ఆత్మన భావ అంతఃకరణ తస్న్న స్థిత సో జ్ఞానదీపమును వెలిగించి అజ్ఞానపు చేకట్లను పారద్రోలు కాదు ఈ పనంతా నేను చేస్తాను అని భగవానుడు చెప్తున్నాడు కదా ఆయన ఎక్కడ ఉండి చేస్తాడు ఈ పనంతా అంటే లేక చెప్పాను జనరల్గా దేవుడు అక్కడ ఎక్కడో వస్తాడని ఆయన ఏదో మహిమ చేసిస్తే ఇక్కడ దీపం వెలిగిపోతుందని అలాగా అవన్నీ ధర్మలో అలా కాదు దేవుడు ఎక్కడెక్కడో ఉండడు దేవుడు సర్వవ్యాపకము కాదు సర్వమును వ్యాపించి ఉన్నవాడు కాదు దేవుని పడి దేవుడు అంటే విష్ణు వేవేష్టి ఇది విష్ణు సర్వమును వ్యాపించి ఉంటాడు ఆకాశము కంటే సూక్ష్మమైన వాడు అంటే ఆకాశము కంటే వ్యాపకమైన వాడు దేవుని ఎందు ఆకాశం ఉంటుంది తప్ప ఆకాశంలో దేవుడు ఉన్నాడు అంత వ్యాపకమైన వాడు ఇప్పుడు పృథివీ పృథివీ కంటే పెద్దది అప్పుడు జలములు జలముల కంటే ఎక్కువ విస్తారము కలది అగ్ని తేజస్సు తేజస్సు కంటే ఎక్కువ విస్తారము కలది వాయువు వాయువు కంటే ఎక్కువ విస్తారం కలది ఆకాశం ఆకాశం కంటే ఎక్కువ విస్తారం కలిగిన వాడు పరమాత్మ ఇంకేతనే ఆయనకి విష్ణు ఉంటాడు ఆయన అంతగా ఉంటాడు బయట ఉంటాడు లోపల ఉంటాడు మన వాళ్ళు మంత్రపుష్పం చదువుతారు మంత్రపుష్పమే చదువుతారు పూజ అయ్యమే మంత్రపుష్పము చదువుతారు ఆ మొట్టపుష్పంలో ఏమని చెప్తారంటే అంతర్బహిష్ట తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత చెప్తారు నారాయణుడు ఒకలా బయట అంతా వ్యాపించి ఉన్నాడు అని చెప్తారు అలా వాక్యం చెప్తారు దాన్ని కాలంలో చెప్పుకో నారాయణుడు వైకుంఠంలోనే ఉన్నాడని అనుకుంటాడు అలా కాదుగా అలా అనుకోకూడదు ఈశ్వరుడు ఎక్కడో ఉన్నాడు అని అనుకోవడమే మనకి ఈశ్వరుణ్ణి దూరం చేస్తుంది ఈశ్వరుడు తన హృదయంలో ఉన్నాడు తన అంతఃకరణ ఆశయము నందు ఉన్నాడు ఒకసారి నాడు నాకు ఈశ్వరుణ్ణి చూడాలనే కోరిక ఉన్నది అన్నాడు అంటే ఇప్పుడు ఆ కోరిక ఎక్కడ నుంచి పుట్టిందో వెతికి పట్టుకో అక్కడ అదే ఈశ్వరుడు ఈశ్వరుడు ఉంటాడు ఆ కోరిక ఎక్కడ పుట్టిందో అక్కడ ఈశ్వరుడు ఈశ్వరుని చూడాలనే కోరిక ఉంది అంటే వీడి అభిప్రాయం ఏమిటి ఈశ్వరుడు అక్కడ ఎక్కడో ఉన్నాడు వీడికి కనపడడం వచ్చి సో అలా ఈశ్వరుని చూడాలనే కోరిక ఎక్కడ పుట్టింది హృదయంలో పుట్టింది ఆ కోరిక మూలంలో ఆత్మ చైతన్య రూపంగా ఈశ్వరుడు ఉన్నాడు కోరికకి ఎదుక లేడు కోరిక వెనుక కాబట్టి ఆ హృదయంలో ఆత్మ చైతన్య రూపంగా ఉన్న ఈశ్వరుడు అక్కడే ఉంటూ రస్మిన్నేవ స్తస్థన్ అక్కడే ఉంటాడు దీపం వెలిగించటానికి అక్కడే ఉంటాడు జ్ఞానదీపం వెలిగించటాన్ని జ్ఞానదీపాన్ని వెలిగిస్తాడు అంతే నేను తరచుగా చెప్తూ ఉంటాను ఆత్మయే సద్గురువు గురువు అంటే ఎవరు జ్ఞానదీపమును వెలిగించిన వాడు గురువు కాబట్టి ఇప్పుడు జ్ఞానదీపమును ఎవరు వెలిగిస్తారు ఈశ్వరుడు ఆత్మరూపముగా హృదయమునందున్న వాడి జ్ఞానదీవితము తెలియజేస్తారు ఎప్పుడు జ్ఞానం అలాగే కలుగుతుంది మీకు జ్ఞానం కలిగిన సందర్భాలను మీరు గుర్తు తెచ్చుకోడు మీరు హై స్కూల్లోనో కాలేజీలోనో చదివినప్పుడు మ్యాథమెటిక్స్ మెమిస్టార్ ఫిజిక్స్ పాఠాలు చెప్పినప్పుడు వినే అర్థం చేస్తున్నారు కదా తెలిసింది అని మీకు ఎప్పుడైనా అనిపించిందా అలాగే అనిపించింది కదా సో ఆ తెలిసింది అన్నప్పుడు మీకు ఎక్కడ తెలుస్తుంది అది మీ హృదయంలోనే మీకు తెలుసు మీ లోపలే మీకు తెలుస్తుంది ఐ గా అంటే మీ లోపలే మీకు తెలుస్తుంది ఆ దీపము మీ లోపలే మీకు వెలుగుతుంది సో అలాగే ఆత్మస్వరూపం కూడా అలాగే కాబట్టి ఈశ్వరుడు హృదయంలో జ్ఞాన దీపమును వెలిగిస్తాడు కాబట్టి ఆత్మరూపంగా ఉండి వెలిగిస్తాడు కాబట్టి సద్గురువు ఆత్మ బయట ఉండే గురువు ఆ లోపలు ఉండే సద్గురువుని చూపించడం వరకే బయట ఉండే గురువు చేసే పని బయట ఉండే గురువు వచ్చి మీలో దూరి మీకు జ్ఞానదీపాన్ని అయినా వెలిగించారు మీ హృదయంలో ఆత్మరూపంగా ఉండే ఈశ్వరుడే సద్గురువుగా ఉండి జ్ఞానదీపాన్ని వెలిగించారు కొంతమంది ఏమనుకుంటారంటే మా గురువు మా జ్ఞానం సంగతి చూపించుంటారు అని మీకు సెటిల్మెంట్ ఇప్పుడు మా ట్యాక్స్ మీ ట్యాక్స్ ఎంత కట్టారంటే ఏమో ఉన్నాయి నేను ఒక ట్యాక్స్ ఆఫీసర్ని పెట్టుకున్నాను ట్యాక్స్ ట్యాక్స్ కన్సల్టెన్స్ ని పెట్టుకున్నాను ఆయన చూసుకుంటాడు ఆయన బిల్లు పేమెంట్ చేసేసుకుంటే ఆయన చూసుకుంటారు ట్యాక్స్ గురించి ఇంకా నేను వదిలివ్వడం ఆయన చూసుకుంటాను కానీ మీ ఇంట్లో ఎవరికైనా జ్వరం వస్తే ఫ్యామిలీ ఫిజిషియన్ ఉన్నానండి ఆయన చూసుకుంటాను ఆత్మ జ్ఞానము ఆత్మ బ్రహ్మ దీని మాట ఏంటో ఆ గురువు గారు ఉన్నారు కదా ఆయన చూసుకుంటారు గురువు గారు ఏం చూసుకోడు గురువు గారు ఏం చూసుకుంటారు మీరు ఇచ్చిన డబ్బులు చూసుకో ఆయన ఏం చూసుకుంటారు మీరు దక్షిణలు తర్వాత ఏమైనా వస్తువులు ఇస్తూ ఉంటారు అవన్నీ చూసుకుంటారు గురువు గారు చూసుకుంటారు ఎవరు ఉన్నారు కాబట్టి గువు బోధ మార్గదర్శనం వరకే అల్టిమేట్ గా ఆ జ్ఞాన దీపాన్ని వెలిగించే సద్గురువు ఆత్మరూపంగా ఉపన తీసుకుంటుంది అంటే ఒక మాట చెప్పాలంటే ఆత్మయే సద్గురు దానివల్ల ఏమవుతుందంటే ఈ బహిర్ముఖ దృష్టి పోతుంది బహిర్ముఖ దృష్టి ఉండకూడదు జ్ఞానం బయట నుంచి లోపలికి అనేది కొట్టండి జ్ఞానం లోపల ప్రకటమవుతుంది లోపల ఉండి కత్తి వేయబడి ఉండదు ప్రకటమవుతుంది సో ఆ విధంగా అర్థం చేసుకోవాలి మంచిది జ్ఞానదీపేనా వివేక ప్రత్యయ రూపేణ అది జ్ఞానదీపం జ్ఞానదీపము అంటే చూడండి వివేక తేడా స్పష్టంగా తెలిసే ప్రత్యేకము దానిని జ్ఞానదీవితమే ప్రత్యే అంటే తెలివి తెలుసుకున్నాం మీకు తెలిసిందేదో దానిని ప్రత్యయము ఇప్పుడు మీకు తెలిసిందే ఏమని మనం లఘువుగా భుజించాలి పుష్టికరమైన ఆహారమును భుజించవలము అతిగా భుజించరాదు ఈ జంక్ ఫుడ్ ఆరోగ్యానికి హానికరం చేసి న్యూట్రిషన్ లేనటువంటి జంక్ ఫుడ్ మనం భుజించరాదు అని మీకు తెలిసింది యు నో ఎక్సెప్ట్ యు నో దాంట్లో శంకకి తాగులేదు స్పష్టంగా మీకు తెలుసు అది మీకు ఎప్పుడైతే తెలిసిందో దాన్ని నేమంటానంటే వివేక ప్రత్యయం ఈ ధనము సంపదలు ఇవన్నీ కూడా మిచ్చారు ఇవన్నీ కూడా మంచి పెరిగినట్టుగా తగిపోయేవి ఇవి మనల్ని ఉద్ధరించేవి కావు మనకు వాటిని ఒక ట్రస్టీగా మనం ఉండాలి ఆ సంపదకి మనం ఒక ట్రస్టీ ఓనర్ కాదు ట్రస్టీ అది మన చేతుల మీదుగా ఖర్చు అవ్వాల్సిన సంపద కనుక దానిని మనం రెస్పెక్ట్ చేసి జాగ్రత్తగా దాన్ని ఖర్చు పెట్టడం మంచి పనులు ఖర్చు పెట్టేయడం దాన ఖర్చు పెట్టడం ఇంకా వాళ్ళు ఏదైనా కొంచెం ఖర్చు పెట్టుకుంటూ ఉంటే వాళ్ళకి ఇవ్వడం ప్రేమ రూపంగా ఖర్చు పెట్టడం దాన్ని దాచుకునే యోగ్యత ఉన్న విధంగా దాచ దాచిపెట్టడం ఇంత కూడా సక్రమంగా చేయటం కానీ ఇది మాత్రం మనల్ని ఉద్ధరించేది కాదు ఇది మనతో వచ్చేది కాదు ఇది చేయజారిపోయేది దీని మీద ప్రశ్న ఉండరాదు క్రియర్ స్పష్టంగా తెలుసుకోండి దానికి వివేక ప్రత్యయము తర్వాత భార్య భర్త పుత్రుడు పుత్రిక మనవడు మనవరాలు ఇదంతా కూడా అలాగా ఇచ్చి చెడుతాడు జీవుల యొక్క యాత్రలో ప్రతి జీవుడు ఒక యాత్ర చేస్తూ ఉంటాడు జీవుడు కొడుకు జీవుడు మనవరా ఇంకో జీవుడు ఎవళ్ళ జీవుల యొక్క యాత్ర తండ్రి అంటే ఎవడు కొంచెం యాత్రలో ముందు కాల ప్రవాహంలో ముందు వచ్చిన వాడిని తండ్రి అంటారు కొంచెం తర్వాత ఓ తర్వాత వచ్చిన వాడిని కొడుకు ఉంటాడు ఇంకో పాదల తర్వాత వచ్చిన వాళ్ళని మనవడు ఉంటారు ఈ ఇవన్నీ మనం పెట్టుకున్న ముద్దు పేర్లు అవేమీ వాస్తవం కావు పుట్టి అలాగే కలిసిమెలిసి ఉన్నప్పుడు ఏవో కొన్ని పెట్టుకోవడం అవసరం అలా పెట్టుకున్నారు ఆ పేర్లకి తనకు డ్యూటీస్ ఏవో ఆ డ్యూటీస్ చేతి అంటే తోటమాలి తోటమాలి అంటే వాళ్ళు అలాగా మూసపోసేసి తోటమాలిగా పుట్టలేదు వాళ్ళు డ్యూటీ కోసం చేస్తున్నాడు కదా తోటమాలి అలాగే తండ్రి కొడుకు అలాంటివి కూడా అలాంటి పడాలి దీని విషయంలో మనం ప్రేమను కలిగి ఉండాలి మన డ్యూటీని మనం పూచిగా చెయ్యాలి ఆసక్తి పెట్టుకోకూడదు లంపటం పెట్టుకోకూడదు క్లియర్ ఇంక మళ్ళీ దాంట్లో సందేహానికి స్పష్టంగా తెలుస్తూ దానిని వివేక ప్రత్యయము మీకు వివేక ప్రత్యయము అంటే ఒక దృష్టాంతం ఇస్తాడు ఇలాంటివి ఆయా సందర్భాలలో వివేక ప్రత్యేక ధర్మం ఉందనుకోలేదు ఇప్పుడు దేవుడు పూజ ఉందనుకోలేదు ఊళ్ళో అందరికీ తెలిసి ఇట్లాగా అల్లరి చేసి ఇట్లాగా హంగు పూజ చేస్తే ఆ విధంగా దేవుడు తృప్తి పడ్డ దేవుడి పూజ అంటే ఎలా ఉండాలి మూడో కంటి వాడికి తెలియకుండా తన హృదయంలో లేదా తన పూజాగ్రహంలో తాను సైలెంట్ గా ఈశ్వరుణ్ణి నిండైన భక్తితో ఆరాధించటంతో ఉండు కాదు అది ఈశ్వరుల్ని ఆరాధించే పద్ధతి కానీ రంగు ఆర్ఘాటం చేసి దాంబీకరణ చేసి కులోనందరినీ ఇన్వాల్వ్ చేసి దానికి పెద్ద ప్రచారం ఇచ్చి అలా చేస్తే అది అది ఈశ్వరుల్ని ఆరాధించే సరైన పద్ధతి కాదు దానికి వివేక ప్రత్యయము అని infection. సంప్రోట్ ఇన్ఫెక్షన్ పోయి తీసుకుపోయి మధ్యలో నేను బ్రేక్ ఇచ్చాను కాబట్టి అదేదో ఎక్కువగా ఉందని నేను అనుకోవడం తగ్గిపోతున్నాను నిన్నటి కంటే వెళ్ళాను పేపర్ ఇంకా వాళ్ళ కాబట్టి ఇటువంటి వివేక ప్రత్యయమునకే దీపము అదే జ్ఞాన దీపం అంటే వివేక ప్రత్యయం అదే జ్ఞానం అటువంటి వివేక ప్రత్యయ రూపంగా ఉండేటువంటి జ్ఞానం అనే దీపం అదే దీపం ఏమంటే ఆ దీపం బాగా వెలగాలి మీరు దీపం బాగా వెలగాలంటే ఏం చేస్తారు చక్కగా నూనె బాగా పోస్తూ ఉంటారు దీపం ఆదుకుంటే అప్పుడు గమనించాలనుకోండి ఏం చేస్తారు పక్కనే నూనె విచన చేసాలో కొంచెం నూనె పోస్తారు నూనె పోస్తే మళ్ళీ దీపం చక్కగా అదే రకంగా ఈ జ్ఞానం అనే దీపంలో మన హృదయంలో బాగా కలగాలి అంటే నూనె పుస్త ఇక ఇదే చెప్పాను నేను దేవాలయంలో గర్భగుడి ఉంటుంది గర్భగుడి అంటే దేవాలయానికి సెంట్రల్ స్పాట్ మోస్ట్ సీక్రెడ్ స్పాట్ ఆ గర్భగృహము హృదయానికి ప్రతిష్ట ఇక్కడ హృదయము ఇది దేవాలయం ఏహో దేవాలయ ప్రోక్త జీవో దేవ సనాతన నేను నేను అనే జీవుడు ఉన్నాడే వీడే దేవుడు మరి వీడు పుట్టిపోతాడు కదా అంటే వీడు పుట్టను లేదు పోవడం సనాతన ఇదే దేవాలయము దేవాలయం చాలా పెద్దదిగా ఉంటుంది కదా గర్భగృహం మధ్యలో ఉంటుంది సెంట్రల్ స్పాట్ మధ్యలో అంటే కొలత వైజ్ మధ్యలో కాదు ఇంపార్టెన్స్ వైజ్ కొలత లెక్క బొడ్డు చెప్పకూడదు ఇంపార్టెన్స్ వైజ్ హృదయాలు ఓకే సో ఇది సెంట్రల్ స్పాట్ అక్కడ గర్భగృహంలో దేవుడు ఉన్నాడుగా ఇక్కడ హృదయంలో దేవుడు గర్భగృహం చుట్టూ గోపురాలు ప్రాకారాలు మంటపాలు ఉంటాయి అలాగే ఇదో గోపురం ఇదో గోపురం సంథింగ్ లైక్ గోపురం ముఖ్యం కాదు కదండి గర్భగృహం గర్భగృహంలో దీపం హో దేవుడు ఉంటాడు చేకటి గర్భగృహంలో చేకట గర్భగృహంలో సౌదర్ ఇన్ కాండియన్ బలుగులో ఘటకం చీకట చీకటి అరే గర్భగృహంలో చీకటి ఉన్నట్టుగానే నీ హృదయంలో కూడా చీకటి చూసుకో దేవాలయానికి వెళ్ళిన వెంటనే దేవుడు కనపడ్డ ఉన్నాడు కనపడ్డాడు చీకటి అలాగే ఇక్కడ కూడా దేవుడు ఉన్నాడు కనపడ్డ చీకటి వాడు కనపడితే ఏ విధంగా వచ్చింది నిర్ణయం తెలుసుకో నిలబడతానలుతున్నారు అలా ప్రకటము కాదు ఆత్మరూపంగా తెలియబడ్డదు తెలియకపోవడమే కనపడకపోవడము అది సో దేవాలయానికి వెళ్ళగానే అసలు దేవాలయానికి వెళ్ళే పద్ధతే వేరే దేవాలయానికి వెళ్ళగానే గర్భగృహము నా హృదయం చీకటి ఉందిరా ఇక్కడ నా హృదయంలో ఉండే అజ్ఞానం అనే అయితే చీకటి ఒక్కటే ఉండడానికి ఆ దీపం కూడా ఉంది పక్కన అక్కడ అఖండ దీపం ఉన్నది ఆ దీపంలో అక్కడ దేవుణ్ణి శివుని చూసి ఓ ఆ శివుడు ఇక్కడ ఉన్నాడు ఇవుడోలు అయితే విష్ణువు నదు శివుడున్నా విష్ణువున్నా ఒకటేనండి ఇవుళ్ళు ఒక అయినా ఆవులో ఒకనా ఉంటాననుకున్నాడు సో ఆ దేవుడు హృదయంలో ఉన్నాడు అజ్ఞానం అనే చీకట్లు ఉన్నాయి కదా అచేతనే దేవుడు స్పష్టంగా అనుభవానికి రావట్లేదు ఆ దీపాన్ని వెలిగించాలి అక్కడ ఎదుర్కొన్న దీపం లేదు ఇక్కడ జ్ఞానం అనే దీపము ఉన్నారు ఈ దీపం ఆ దీపం వెలుగుతోంది ఎలా వెలుగుతోంది నూనె పోసి పెట్టడం వల్ల వెలుగుతుంది ఆ నూనె అయిపోతే ఆ పూజారి గారు కొంచెం నూనె పోస్తుంది అలాగే ఇక్కడ దీపం బాగా వెలగాలి అంటే అది ముందుకు ముందుకు ఆరిపోతులా ఉంటే ఇలా ఉపయోగం లేదు అది బాగా వెలగాలి ఉజ్వలంగా వెలగాలి దేవుడు బాగా కనపడతాడనమాట అది అంటే ఏం చేయాలి నూనె పోస్తూ నూనె అలా పోస్తూ ఉన్నాం ఎూని భక్తి ప్రసాద స్నేహ అభిషిక్తే ఆ నూనెతో తడిసి ఉండాలి దీపం నూనె ఏమిటంటే భక్తి నూనె స్నేహ అంటే నూనె నూనె చేతను అభిషిక్తేన తడిసి ఉండాలి మీకు కనపడుతుంది దేవాలయానికి వెళ్తే ఆ వత్తి తడిసి ఉంటుంది ఇక్కడ కూడా ఆ జ్ఞాన దీపము భక్తి తడిసి ఉండాలి నూనెతో ఏమిటా నూనె భక్తి ప్రసాద స్నేహ అతిశ భక్తి అంటే ప్రేమ ఈశ్వరుని అందరి ప్రేమ అనడా ఈశ్వరుని అందరి ప్రేమ అంటే సర్వమునందరి ప్రేమ అని అర్థం ఎందుకు తెలిసిన ఈశ్వర సర్వం సర్వము ఈశ్వరు చెట్టు పుట్ట పక్షి పశువు మనిషి మ్రాము అన్నిటినీ ప్రేమించేటువంటి ఆ లక్షణము ప్రేమ లక్షణము అది ప్రేమ అది భక్తి ఆ భక్తి వల్ల అన్నిటినీ ప్రేమించేప్పుడు మీ మనస్సు ఎలా ఉంటుందో తెలుసిన ప్రసన్నంగా అంటే అలజడి ఆందోళన ఉండవు పిచ్చి పిచ్చి కామనలు ఉండవ కోపాలు తాపాలు ఉండవు కొంతమందికి ఎప్పుడూ కోపం తాపం వాడిల్లాగా మీడు అలాగా వాడు అలా ఎన్నుకున్నాడు వీడిలా ఎన్నుకున్నాడు అంటే ఎప్పుడూ కోపం తాపం మా మామగారు అది మా అత్తగారు పనికిరాడు అంటే ఎవడి మీద ఒకటి మీద ఎప్పుడు కోపం తాపం అవి ఎవళ్ళ మీద కోపం లేదు అసలు మనకి కోపం ఉంచుకోదని కూడా వెళ్ళలేదు ఎవడి మీద పాపం లేదు ఎవరి మీద అసూయ లేదు అందరూ సుఖంగా ఉన్నారు ఎవరి మీద అసూయ లేదు ఎవరి మీద ద్వేషం లేదు నాకు శత్రువులు ఎవరు లేరు నువ్వే నాకు అపకారం చేసిన వాళ్ళు ఎవరు లేదు అపకారమే లేదు అసలు జగత్త నిత్యంతో ఉంటే మళ్ళీ ఇంకా అపకారమే ఉంది అంటే సెటిల్ చేయాల్సిన అకౌంట్స్ ఏమీ లేవు నాన్ను ఇబ్బంది పెట్టే గ్రహాలు ఏమి అన్ని గ్రహాలు పుణ్య గ్రహాలే అన్ని గ్రహాల్లోనూ ఉండే ఈశ్వరుడికి అయ్యా గ్రహాలు మీ పని మీరు చేసుకోండి నా బ్రతుకు పెంపడుతుంది యూ డీ ఓ మైదా అవి బోల్డ్ పని ఉంటుంది మిమ్మల్ని చూడడానికి టైం ఆ సూర్యు జరగడా తిరగడానికే సరిపడలేదండి టైం నక్షత్రం ద్వారా మీరు అలా సత్తుగా ప్రకాశిస్తూ ఉండండి నా జీవితాన్ని నేను జీవిస్తాను సారీ కనుక ఈ విధంగా జగత్తు నుండి నేను అపేక్షించేది ఏది లేదు ఇంట్లో వాళ్ళ నుండి నేను అపేక్షించేది ఏది లేదు సమాజం నుండి అపేక్షించేది ఏది లేదు the accounts with సెటిల్ ది అకౌంట్స్ విత్ ఫ్యామిలీ మెంబర్స్ ఆల్ అకౌంట్స్ ఆఫ్ సెటిల్డ్ ఆల్ ఫైల్స్ అక్లో విత్ ది సొసైటీ ఆల్ అకౌంట్స్ ఆఫ్ సెటిల్డ్ ఆల్ ఫైల్స్ అక్లో గ్రహాలతో నక్షత్రాలతోటి దేవతలు ఇంద్రుడు వరుణుడు యముడు అగ్ని బాబు మీ పనులు మీరు చేసుకోండి నాకు మీతోటి అకౌంట్స్ ఏమీ లేవు సెటిల్డ్ దేవుడు దేవుడు నా స్వరూపంలో దేవుడు ఉంటే ఇంకా అకౌంట్ ఏ ఉంటుంది దేవుడితో కూడా అకౌంట్లేము లేదు ప్రేమ తప్ప అంటే ఏది అందరినీ ప్రేమించడమే కిటీ వాడిని చూస్తే పరిమోహం ఏదో అవధుడిలో ఆందోళనలో ఉన్నాడు కాబట్టి ఏదో పొరసంగా మాట్లాడుకుంటున్నాడు సమ్మబడతాడు ఎప్పుడో అని వాణ్ణి కూడా ప్రేమించడమే పొగడేవాడిని తెగడేవాడిని కూడా సమానంగా ప్రేమించత్రువు మిత్రులు ఇద్దరూ ఆత్మరూపులే పరాయి వాడు స్వ అనే తేడా లేదు అందరియందు ఎందు ఒకే ప్రేమ ప్రాణులు సకల ప్రాణులు ఆ పరమేశ్వరుని యొక్క స్వరూపమే సర్వమును ప్రేమించట దాన్ని భక్తి అంటారు భక్తి అంటే ఆ భక్తి వల్ల హృదయంలో ప్రసాదము నిర్మాణం ప్రసాదం మన ప్రసాదం ఎలా తయారైంది అంటే రెండు వర్ణ దేవుడి పూజ కళ్యాణం ప్రసాదం అంటే రెడ్డు పూర్వం శివాలయాల్లో విభూతి ప్రసాదమే ఇచ్చి పూర్వం ఇప్పుడు దేవాలయాలు అన్నీ శివాలయాలతో పాఠశాలలుగా తయారైపోయాయి కాబట్టి అది దేవాలయాలు పేరుకి పాకశాలలు తప్ప వేరే పాకమే పోతూ ఎక్విప్మెంట్ పెట్టుకోవడం కుకింగ్ ఎక్విప్మెంట్ పెట్టుకోవడం అలా కుక్ ఉండడం లడ్డూలు పడుతూ ఉండడం అమ్ముతూ ఉండడం ప్రసాదం అది కాదు ప్రసాదం కూర్చొని లడ్డూలు తింటే ఏమవుతుందండి మీకు ఐదు రెడ్లు ఇస్తాం ఐదు అక్కర్లే చిన్న ముక్క నోట్లో పెడితే నోరు మధ్యలో చేసుకుంటే అనుకుంటుంది ఎందుకు ఐదు రెడ్లు ఎందుకు పూల వాళ్ళకి ప్రసాదం పట్టుకుంటాం మనం వాళ్ళని ప్రసాదం పట్టుకోవాలండి వాళ్ళు దేవుడికి వాళ్ళ ప్రసాదం వాళ్ళు తెచ్చుకోవాలి కూడా వేదో పిచ్చి గట్రా దిచ్చుకోలేవుతారు వీళ్ళు తినపతి వీళ్ళు వచ్చి ప్రసాదం పట్టి మనందరం అది వీలు పెట్ట అంటే ఇప్పుడు మనందరికీ కొంచెం కొంచెం కొంచెం పుణ్యం అలా వచ్చేస్తుందని ఏదో సమ్ క్యాల్కులేషన్ మనం అకౌంటింగ్ తినడం వల్ల భగవంతుడు సంతోషించారు తినడం మానేసి ఉపవాసం చేసి వ్రతం చేస్తే భగవంతుడు సంతోషిస్తాడు లేకపోతే ఎదరో పెడితే భగవంతుడు సంతోషిస్తాడు కదా ఒక్కళ్ళు గుర్తు గుర్తు చేసుకుంటూ ఉంటే ప్రసాదం చేయాలని చెప్పి ఈ ప్రసాదాలన్నీ కూడా అన్హెల్దీకి ప్రసాదంలో హెల్దీ ఫుడ్ అన్నది ఒక్కటి కనపండి ప్రసాదంలో లడ్డూలో హెల్తే ఉంది నెయ్యి ఉంటుంది కొలెస్ట్రాల్ ప్రాబ్లము షుగర్ ఎక్కువ ఉంటుంది సో నాకు షుగర్ ప్రాబ్లము మీకు వాట్ కైండ్ ఆఫ్ హెల్త్ ఫుడ్ డీటెయిల్స్ ప్రసాదం ఉంటే ఎలా ఉండాలంటే తోటకూర బసల కూర ఇటువంటి వాటితో చేసి ఉడికించినటువంటి చిన్న చిన్న ముద్దలు చిన్న తో వేసుకోండి పొంద అంతేగాని నెయ్యూ వేసి లడ్డు ఇటువంటి లడ్డూలు పెట్టి కళ్యాణం చేస్తే ఇంత ఎందుకు ఎందుకు ఉడోళ్ళ మీద లడ్డు పెట్టడం ప్రసాదం అంటే దేవాలయంలో ప్రసాదం ఇస్తారు అది మన హృదయంలో ఉండే ప్రసన్నతకు ప్రతీక ప్రసాదం అంటే నా ఈ భక్తి కారణంగా నా హృదయము ప్రసన్నముగా ఉన్నది అనేదానికి సింబల్గా ఒక చిన్న స్వీట్ ముక్క ఇష్టం ఆహా నోరు మధురంగా ఉన్నది ఎందుకంటే హృదయము మధురము భక్తి మధురం ప్రేమ మధురం అది మధురమైన రసాదం అందుకే ప్రసాదంలో స్వీప్ ఉంది ప్రసాదం పచ్చి విధంగా విద్యలో అది పెట్టాలి ఎందుకంటే దాంట్లో స్వీకే ఉన్నాయి ఎందుకంటే అది మధు భక్తి మధురం మధుర రాసం కాబట్టి హృదయంలో భక్తి కారణంగా నెలకొన్నటువంటి మాధుర్యమునకు ప్రసన్నతకు ఈ ప్రసన్నత అంటే మీకు బాగా తెలియడం కోసం నేను ఇంగ్లీష్లో చెప్తున్నాను ద కామన్ హైడ్ మైండ్ కామన్ హైడ్ అటువంటి మనస్సుకి ప్రసాదము దేవాలయంలో ఇచ్చేటువంటి ప్రసాదము పూర్వం శివాలయంలో విభూతిచ్చు విభూతి లేకపోతే చిన్న చిన్న మున్ని లడ్డూలు లడ్డు కానీ లేకపోతే కేసరి గంట ప్రసాదం కొంచెం తీయగా ఉండాలి ఎందుకంటే మధుర భక్తి మధురము పొందుతారు అఖిలాధిపతే మధురాధిపతే అఖిలం మధురం సర్వము మధురము అందుకోసమని అది మధురంగా ఉండాలి పిశారు చిన్నప్పుడు ప్రసాదం అంటే చాలా తక్కువ ఇచ్చింది వెళ్తరా తెలివరి వంట వద్దన ప్రసాదం కూడా చిన్న చిన్న చేయి అని చెప్తా అలా అది చిన్న చిన్న చేసిచ్చు అయ్యా ప్రసాదం ఇంత రద్దు టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ ఉన్నా దాంతో ఫైవ్ గ్రామ్స్ సో ఆ ప్రసాదము ప్రసన్నమైన మనస్సు మధుర భక్తి సర్వమును ప్రేమించేటువంటి స్వభావం అదియే ఆ జ్ఞానమనే దీపానికి పోసే మీ భక్తి ప్రసాద స్నేహ అభిషిక్ ఈ జ్ఞాన దీపాలను గురించి మనం రేపు మళ్ళీ కంటిన్యూ చేద్దాం ఓం పూర్ణ నమదూ నమిదం పూర్ణ పూర్ణ నమదే